శరీరానికి అవసరమైనవన్నీ లివర్ నేను ఆశ్చర్యపోయాను కార్బోహైడ్రేట్ మనం భక్షిస్తాం పెప్టైడ్స్ తయారవుతాయి కార్బోహైడ్రేట్ మాలిక్యూలు పెప్టైడ్ మాలిక్యూల్ స్ట్రక్చర్ మీకు తెలిస్తే విల్ బి అల్సర్ సపరేజ్ తెలిసిన కనెక్షన్ బిట్వీన్ ఇట్ కానీ లివర్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్ని పెప్టైడ్ కింద మారుస్తుంది ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయం అంటే కార్బోహైడ్రే నేను డాక్టర్ గారిని అడిగలే అండి నిజమైన అది షూర్ అంటే అదేమిటి స్వామిజీ ఎస్ దీట్ సో హౌ ఇట్ కెన్ డూ కార్బోహైడ్రేట్ టు పెప్టైడ్ ఎందుకంటే నాకు ఆ స్ట్రక్చర్ తెలుసు అందుకోసం అడిగాను అంటే అప్పుడు అతను క్రబ్స్ సైకిల్ ఉందండి ఇవి ఇలా చూస్తున్నాను అలా అవుతున్నాను ఒక పెద్ద డాక్టర్ నాకు చెప్పాడు ఐ my ఇట్ మెయిన్స్ మై బిజ్నెస్ దిస్ ఎవర్ హ్యాపన్స్ టు బి ది గ్లోరీ ఆఫ్ ది లాఫ్ అట్లా ఎంత విజ్ఞానం ఉండదు మనకి ఇదేమీ తెలియదు అదంతా ఉంది బాడీలో సో ద్రవ్యం క్రియాజ్ఞానం సో same thing ఎట్ ది యూనివర్సల్ లెవెల్ ఇప్పుడు ద్రవ్యాన్ని హైలైట్ చేస్తే విరాట్ అండి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి కొంతమంది నా అడుగుతారు ఈ పేర్లు కన్ఫ్యూజింగ్గా ఉంది అని మరి ఎన్నిసార్లు చెప్పినా కన్ఫ్యూషన్ ఏ అవి గట్టిగా గుర్తుపట్టాలి ద్రవ్యాన్ని హైలైట్ చేస్తే ద ఫిజికల్ యాస్పెక్ట్ ఈజ్ విరాట్ ద ప్రాణ యాస్పెక్ట్ క్రియా క్రియా ఈజ్ ప్రాణ యాస్పెక్ట్ ఈజ్ సూత్రాత్మ ద జ్ఞానం యాస్పెక్ట్ హిరణ్యదర్మ పేర్లు మరి ముగ్గురు ఇప్పుడు ముగ్గురు ఇప్పుడు నేను ముగ్గురా ఒకన్నా నేను ఒకన్నే కానీ వెన్ ఐ హైలైట్ డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ నేమ్స్ వీ గివ్ ఇక్కడ కూడా అంతే ఫిజికల్ బాడీ ద లైఫ్ అండ్ ది ఇంటెలిజెన్స్ అలాగనమాట ఎనీవే ఇప్పుడు అన్నం అంటే ద ఫిజికల్ యాస్పెక్ట్ ఎప్పుడు స్థూలంగా మొట్టమొదటి మీరు ఫిజికల్ ఆస్పెక్ట్ని చూస్తారు కదా ఆయన అడవుభాగాలు అవుగా ఉన్నాడు రా అంటాడు అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ చూశాడు అనమాట సో అన్నం అంటే ఈ ఫిజికల్ ఆస్పెక్ట్ని వీడు పరిశీలించి దిస్ ఫిజికల్ యూనివర్స్ ఈజ్ ఇండీడ్ బ్రహ్మన్ అంత బికాస్ ఇట్ హెస్ ఆరిజినేటెడ్ ఫ్రం బ్రహ్మన్ ఎట్సెట్రా ఎట్సెట్రా అదే అంటారు భాష్యారులు తిథోక్త లక్షణోపేతం సో యథోవాయుని భూతాన్ని జాయంతే ఎట్సెట్రా చెప్పిన లక్షణము ఈ ఫిజికల్ యూనివర్స్కి పట్టినది అంటే ఇట్ అప్లైస్ టు దాట్ దేర్ ఫోర్ అదే బ్రహ్మ ఎలాగండి హౌ కథం అంటే ఆ లక్షణం దీనికి ఎలా అప్లై అయ్యిందో చెప్తున్నారు అన్నా అధ్యయేవఖల్ విమాని భూత నిజాయంతే భాష్యం కూడా అంతే ఉంది ఈ సకల ప్రాణులు ఆ ఫిజికల్ యూనివర్స్ నుంచే పుట్టేయండి ఇప్పుడు ఎవ్రీ లైఫ్ ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ బాడీ ఆ ఫుడ్ బాడీకి కావలసినటువంటి కాన్స్టిట్యుయెంట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఈ బాడీ ఉంది దీంట్లో నైంటీ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఫిజికల్ యూనివర్స్ నుంచి వచ్చాయి వన్ పర్సెంట్ మినరల్స్ కాల్షియం జింక్ మెగ్నీషియం ఐరన్ ఎట్స్ అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఫిజికల్ యూనివర్స్ ఒక ఒక సైంటిస్ట్ అంటాడు మన దేహంలో ఉండే ఐరను స్టార్స్ నుంచి వచ్చిందంటాడు సూర్యుని లోపల న్యూక్లియర్ రియాక్షన్స్ అవుతాయి అక్కడ లైటర్ ఎలిమెంట్స్ కార్బను హైడ్రో హైడ్రోజను హీడియము మొదలైనవి హయ్యర్ ఎలిమెంట్స్ హెవియర్ ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి అదే న్యూక్లియర్ రియాక్షన్ ఉంటాయి ఏమిటి హెవీ ఎలిమెంట్స్ ఆక్సిజ్ నైట్రజన్ ఆక్సిజన్ ఇంకా ఫర్దర్గా అప్పు వెళ్తే ఐరన్ ఫాస్ఫరస్ సల్ఫర్ అలా కన్వర్ట్ అవుతూ ఉంటాయి అవన్నీ సోలార్ డస్ట్ రూపంగా అంతరిక్షంలో పడతాయి మొత్తానికి భూమండలంలో ఉండే ప్రతి ఐరన్ ఆటం అక్కడి నుంచి వచ్చింది భూమి ఇట్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రం దిస్థాన్ లైక్ దట్ ఎవ్రీ అదర్ planet ఈ ప్లానెట్స్లో ఉండే మినరల్స్ అన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి కాబట్టి నా దేహంలో హెమోగ్లోబిన్లో ఉండే ఐరన్ అయాన్ ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ దిస్ సన్ దట్ ఈస్ ది ట్రూత్ సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సేయింగ్ అన్నాద్భుతాన్ని ధ్యాయంతే సకల ప్రాణులు కూడా ఆ విరాట్ నుండే ఉద్భవిస్తున్నాయి అన్నే నజాత నిజీవంతి అంటే భాష్యకారులు అదే మాట అనే సార్ ఇంకేం చెప్పలేదు ఒకవేళ పుట్టిన తర్వాత ఇంక ఇది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఇజ్ ఇట్స్ పుట్టాడు అండి శిశువు ఒక కేజీ బరువుతో పుట్టాడు ఇంకా వీడికి జగత్తుతో విరాట్తో సంబంధం లేదు కొంతమంది అలా కనుక్కుంటారు ఏమందండి మా బతులు మేము బతుకుతున్నాం దేవుడు దయ్యం మాకు ఏమక్కర్లేదు హౌ హౌ యు కన్సే యు కన్సే దాట్ ఒక పార్ట్ హోల్ నుంచి విడిపోయి మనగలుగుతుందండి ఎన్నడూ మనలేదు సో పుట్టిన తర్వాత కూడా ఆ విరాట్లోనే గాలి పీలుస్తున్నాం విరాట్ నీరు త్రాగుతున్నాం విరాట్ భూమి మీద నిలబడుతున్నాం విరాట్ ఎవ్రీథింగ్ ఈజ్ విరాట్ భూరసి పంచభూతములకి మనం ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాం సో ఆ పంచభూతములే విరాట్ అంటే సో అన్నైన జాతాన్ని జీవంతి పుట్టిన తర్వాత కూడా అన్నం వలననే విరాట్ వలననే ఇవి జీవిస్తున్నాయి అన్నం ప్రయంత్యభిసంవిశంతీతి మరణించిన తర్వాత ఈ ప్లాను ఈ ప్లా ఈ ప్రాణులు మళ్ళీ అన్నం అన్నం అంటే విరాట్ అన్నం అంటే కుక్కుడు రైస్ అన్నారనుకోండి సపోజ్ మరణించిన తర్వాత వీళ్ళు వెళ్ళి కుక్కుడు రైస్లో కలిసిపోతాడా ఈజ్ ఇట్ సో నో అలా కాదు సో అన్నం ప్రయంతి అన్నంలోనే విలీనమైపోతాయి అన్నం విలీనమైపోవడం అంటే దాని వివరణే అభిసంవిషంతి అన్నము విరాట్లో కలిసిపోయి విలీనమైపోయి ఇండిపెండెంట్ అపియరెన్స్ సెపరేట్గా ఉన్నట్టు కనపడిన అపియరెన్స్ కూడా మాయమైపోతుంది వీడి వీళ్ళ విరాట్లో ఏకమైపోతాడు ఐక్యమైపోతాడు దాని పేరే అభిసంవిశంది కాబట్టి అక్కడ ఎత్తనే యశ్శబ్దం స్థానంలో అన్నం పెట్టేయచ్చు ఎతో వా హిమాని భూతాన్ని జయంతి ఏన జాతని అన్నేన జాత యత్ అన్నం ప్రయంతి ఆ లక్షణం పట్టేసింది పర్ఫెక్ట్గా దేర్ ఫర్ అన్నం బ్రహ్మాండ వండర్ఫుల్ సో అది తెలిసేసుకున్నాడు అన్న తద్విజ్ఞాయా ఆహా భాష్యం తస్మా అన్నస్య బ్రహ్మత్వం ఇత్యభిప్రాయ కాబట్టి అన్నమే బ్రహ్మ అన్నం అంటే విరాట్ ఈ విరాటే ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ భూమి ఈ భూమి మీద ఉండే ప్రాణులు వనాలు చెట్లు చేమలు నదులు పర్వతాలు ప్రతి ఆటమ్ నుంచి గెలాక్సీల వరకు ఉన్నటువంటి విరాట్ ఏదైతే గలదో ఇదేనండి బ్రహ్మ ఏమి దర్శనమో చూడండి మనం దేవుడు అనేప్పటికీ స్వర్గంలోనో వైకుంఠంలోనో కూర్చోబెట్టేసి పరోక్షంగా మనం ఇక్కడ ధారణ చేస్తామే పనిషత్తులు ఎంత అద్భుతంగా ప్రతిపాదన చేస్తాయి అసలు ఎక్కడ థియాలజీ ఒక ఇమాజినేషన్కి కల్పనకి అవకాశమే లేదు అంత ప్రత్యక్షమే ప్రత్యక్ష దైవం అన్నట్టుగానే ఉంటుంది ఉపనిషత్తు ఎనీవే సో ఇదే బ్రహ్మ కాబట్టి ఈ విరాట్ని అన్నస్య బ్రహ్మత్వం ఈ విరాట్ని బ్రహ్మ మనం చెప్పడంలో ఏమీ సందేహం లేదు అని వీడు ఈ ఆలోచన చేతను గ్రహించినాడు చూడండి వాడు ఫస్ట్ స్టెప్లోనే ఎంత పైకి వేడిపోయాడు చూడండి విరాట్ అంటే వాడేమంటాడంటే సర్వతఃని పాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శ్రుతిమల్లోకే సర్వమావృత్యష్టతి ఇత్యాది వాక్యాలలో ఉపనిషత్తుల్లో కూడా ఇలాంటి విశ్వత విశ్వతోముఖో విశ్వతోహస్త ఉత విశ్వతస్పాద్ సంబాహుభ్యాన్నమతిసంపతత్రైర్ద్యా పృథివీ జనయందేవేక ఈ జావా పృథివీ మొత్తం భూలోకాల నుండి కూడా ప్రకాశింపజేస్తూ ఒకే పరమేశ్వరుడు జగద్రూపంగా ఉన్నాడు అనే అవగాహనకి వెళ్ళిపోయేది అది ఈ వెరీ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎ జైంట్ స్టెప్ అంతటి లోతైనటువంటి ఆలోచన చేసిన విద్యార్థతనం భృగు కాబట్టి చాలా కరెక్ట్గా తెలిసేసుకున్నాడు బట్ ఇట్ ఈస్ ఎ ట్రూత్ బట్ దర్ ఈస్ ఎ హయ్యర్ ట్రూత్ ఆల్సో ఎనీవే తద్జ్ఞాయ భాష్యం స ఏవంతపస్తత్వ అన్నం బ్రహ్మేది విజ్ఞాయా లక్షణైన ఉపపత్ అది ఆలోచించాడు ఆలోచించి అన్నం బ్రహ్మ అని తెలిసేసుకున్నాడు తద్విజ్ఞాయ తెలుసుకోవడంలో రెండు హేతువులు ఒకటి లక్షణము కరెక్ట్గా సరిపడింది డెఫినేషన్ రెండు ఉపపత్తి అంటే యుక్తి తన మనస్సులో ఒక యుక్తిని కూడా చేసుకున్నాడు ఏమిటా యుక్తి అంటే యుక్తే ఏమిటో చెప్తున్నా వినండి లో ఆయన వేదం చదువుకున్నాడు కదా వేదంలో ఏం చెప్పారంటే ఈ ఫిజికల్ యూనివర్స్ పేరు విరాట్టు దానిని మీరు ఉపాసన చేయండి ఏం చెప్పారు ఆ వాక్యాలన్నీ చూసుకున్నాడు చూసుకుని వేదము మనల్ని అబ్రహ్మను ఉపాసన చేయిస్తుందా వేదం మన చేత బ్రహ్మను ఉపాసన చేయిస్తుంది కానీ బ్రహ్మకాండ బ్రహ్మ కాదిదారిని ఉపాసన చేయిస్తుందా అండి చేయించదు ఒక ఓ దెయ్యమో పిశాచ్యమో మనం ముందు పెట్టి దీన్ని ఉపాసన చేయండి అని వేదన చెప్పదు ఏమైనా తంత్రాలు అవి చెప్తే చెప్పచ్చు అంచేతనే తాంత్రిక ఉపాసనల్ని వైదికులు అంగీకరించాలి ఏదో పిచ్చి పిచ్చి ఉపాసనలు చెప్తారు ఇవి ఏదో ఒక ఎవరో మనిషి చచ్చిపోయాడు అనుకోండి ఆ శ్మశానంలో ఏదో కలి చేసో తగలబెట్టి కప్పి పెట్టో ఏదో వస్తారు ఏదో చేస్తారు ఆ శవం స్థానానికి వెళ్ళి రాత్రి పకొండునేది దాని మీద కూర్చొని ఇలా జపం చేయి ఇలాగంటే అసందర్భపు ఉపాసనలు పిచ్చి పిచ్చి ఉపాసనలు తంత్రాల్లో ఉన్నాయి వాటిని చేసి వాళ్ళు చేస్తారు కానీ వేదంలో చెప్పడం లేదు వేదంలో చెప్పారు అంటే ఇగో విరాట్ తోటే షురువు అవుతుంది ఇంకా లేదు ఇది గమనించాడు వీడు ఈ విరాట్ని నేను చెప్పాను విశ్వత చెప్పు ఇచ్చాది ముద్రాలు ఈ విరాట్ యొక్క ఉపాసన చెప్తుంది వేదం వేదం అబ్రహ్మోపాసన ఎందుకు చెప్తుంది బ్రహ్మోపాసననే చెప్తుంది కానీ కాబట్టి బ్రహ్మయే ఈ విరాట్ విరాటే బ్రహ్మ పైగా ఈ లక్షణం కూడా దానికి పట్టేసింది అని ఈ విధంగా లక్షణము ఉపపత్తి ఉపపత్తిని నేను మీకు ప్రొవైడ్ చేశాను సో ఈ రెండింటిని బట్టి అదే మరి తపస్సు అంటే ఈ రెండింటిని బట్టి వాడు తెలుసుకున్నాడు ఏమైనా అన్నం బ్రహ్మ తెలుసుకున్నాడు తెలుసుకుంటే సెటిల్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ తర్వాత ఏం చేశాడో వినండి అన్నము పునరేవరుణం పితరముపసార అధీహి భగవో బ్రహ్మేతి భాయం పునరేవా సంశయమాపన్న మళ్ళీ వీడికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చిందని మీకు ఎలా తెలుసు వినోహ్ అధీహ భగవ బ్రహ్మేది అంటాడు మళ్ళీ భాష మహాత్మా నాకు బ్రహ్మ గుడి అని చెప్పండి బ్రహ్మ తనకి తెలుసుకున్నది బ్రహ్మే అయితే అదే ఫైనల్ అని వాడికి అనిపిస్తే దాంట్లో సంశయమే లేకపోతే మళ్ళీ అలా ఎందుకు అడుగుతాడు వాడు వరుణం పితరముపసార అధీహి భగవో బృహేతి అది మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు బ్రహ్మని బోధించండి అన్నాడు అలా మళ్ళీ బోధించమని అన్నాడు కాబట్టి ఎంత తెలుసుకున్న తర్వాత కూడా అంటే ఆ జ్ఞానంలో చిన్న సందేహము పొడసూపినది అని మనకి స్పష్టమైపోయింది అలా ఎందుకు సందేహం సంశయం ఏమిటి అయ్యుంటుంది అది అక్కడ మంత్రంలో ఉండదు భాష్యకారులు హీ ఫీల్స్ దట్ గ్యాప్ కఫ్ పునః సంశయ హేతు ర ఏమిటండి సంశయానికి కారణం ఏమున్నది బాగానే ఉంది ఆర్గ్యుమెంట్ అన్నానికి లక్షణం సరిగ్గానే పట్టింది కదా మళ్ళీ ఇంక డౌట్ వీడికి డౌట్ వచ్చిందనేది మనకి తెలుస్తోంది ఎందుకంటే అధి భగవద్ బ్రహ్మ అన్నాడు కనుక వట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ద డౌట్ ఉచ్యతే చెప్పబడుచున్నది అంటే నేను చెప్తున్నాను ఆ డౌట్ ఏమిటో భాష్యకారులు చెప్తున్నారు అన్న సోత్పత్తి దర్శనాత్తి ఈ అన్నము అంటే విరాట్ పుట్టినాడు అనే సంగతి తెలిసిపోతాం ఎందుకంటే వాట్ ఎవర్ ఈజ్ ట్రూ ఎట్ ది మైక్రో మ్యాక్రో ఈజ్ ఆల్సో ట్రూ ఎట్ ది మైక్రో లెవెల్ ఎట్ ది మైక్రో లెవెల్ ఈ అన్నము ఇది అన్నము దీనికి పుట్టుకోము సేమ్ వే ది జగత్ ఈజ్ ది మ్యాక్రో విరాట్ అది బ్రహ్మ అన్నబ్రహ్మ ఇతిహాసార్ ఆ సంగతి వాడికి ఎలా తెలుస్తుంటే యుక్తి చేత తెలుస్తుంది శృతి చేత తెలుస్తుంది యుక్తి శృతి ఏమిటి హిరణ్య గర్భస్ సమవర్త అగ్రే భూతస్య ఈ మంత్రాలన్నీ వల్లి వేసిన వాడేవాడు వాడికి కొత్త మంత్రాలు ఏం కావు కాబట్టి ఈ మనం విరాట్ అనుకున్నామే విరాట్ పుట్టినట్టుగా వేదం చెప్తోంది పుట్టింది బ్రహ్మలా అవుతుందండి దేని నుంచి పుట్టిందో అది బ్రహ్మవాలు కానీ పుట్టింది బ్రహ్మ అవడానికి వీల్లేదు నెంబర్ వన్ యుక్తి ఇది కార్య జగత్తు కార్యం ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ టైమ్ అండ్ సీజస్ టు ఎగ్జిస్ట్ ఇన్ టైమ్ దేర్ ఫర్ ఇట్ కెనాట్ బీ అది అల్టిమేట్ రియాలిటీ బ్రహ్మమస్మిది అల్టిమేట్ ఇంకా మళ్ళీ ఏదో పైన ఉంటే అది బ్రహ్మ కాదు కాబట్టి ఇలాగ యుక్తులు ఇవన్నీ పెట్టుకుని వాడికి బ్రహ్మ మన బ్రహ్మకు Brahma బ్రహ్మ కాదు ఇది ఇది కల్తీ బ్రహ్మ సంస్కృతంలో Brahma బ్రహ్మ అంటూ ఉంటాం బ్రహ్మే కానీ హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మ కాదు కల్తీ బ్రహ్మ శబల బ్రహ్మ అయింది మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని వీడు పట్టి వీడు గ్రహించాడు గ్రహించి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు భాష్యం तपसा, तपसा पुनःपुनपदेशय्वावधारणार्थ अब तरवा तुम हो तपस ब्रह्म विजिज्ञास्व तपो ब्रेती अधी भगवान मल्ले ब्रह्मन गुरी चपंडी తన యొక్క అభిప్రాయాన్ని చెప్పి ఎలా అన్నాను అనుకున్నాను ఇలాగంటి సందేహం కూడా ఉన్నది నాకు బ్రహ్మ గురించి చెప్పండి అని అడిగాడు అడిగితే ఆయన బాగుందిరాయనా నీ తపస్సు మంచిదారిలోనే నడుస్తోంది నువ్వు ఆ తపస్సు చేతనే బ్రహ్మని తెలుసుకునే ప్రయత్నం చేయి కొనసాగించు తపస్స బ్రహ్మ విజిజ్ఞాసస్వ నిజానికి ఇక్కడ మంచి వాక్యం వస్తుంది అదేమిటంటే తపస్సే బ్రహ్మ తపో బ్రహ్మ ఇది ఎలాగంటే ఈ మన ఇంటర్మీడియట్ విద్యార్థి ఉన్నాడు వాడు మంచి ఎగ్జాంపుల్ వీళ్ళు కష్టపడి చదువుతున్నారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను విద్యార్థి వచ్చి ఏమండి రోజుకు నేను పదహారు గంటలు చదువుతున్నాను అండి బాగానే ఉంది కానీ ఇప్పుడు డెబ్భై మార్కులు వచ్చే ఇంకొక ఇంకొక తొంభై మార్కుల దాకా రావాలి ఇప్పుడు నేను ఇంకేం చేయాలండి అని అడుగుతాడు అడిగితే నాయన నువ్వు చేస్తున్న తపస్సు బాగుంది నువ్వు అదే కొనసాగించు మరి నా డెబ్భై తొంభై వచ్చే వచ్చేస్తుంది ఇంక నీకేమీ అక్కర్లేదు నువ్వు అదే తపస్సుని కొనసాగించు అని చెప్పి మమ్మీ చేస్తాం వాడు అనుకుంటాడు ఇంకా ఏదో చేయాలని ఏదో ఈ పుస్తకాలు ఉన్నాయి ఇంకా ఏవో పుస్తకాలు ఏమక్కర్లేదు నువ్వు ఆ తపస్సు చేస్తున్నాడు నీకు అదే గ్రో గ్రోత్ వచ్చేస్తుందని మళ్ళీ చెప్పి పంపిస్తాం అక్కడ ఏమను ఉపదేశం చేస్తామంటే నీ సాధ్యము సాధ్యం ఏమిటి తొంభై మార్కులు సాధనమేమిటి కష్టపడి సం చదవటం ఈ సాధనమే సాధ్యము కష్టపడి చదువుతాయే నీ కృతార్థత నువ్వు కృతార్థత ఏమీ సందేహం లేదు దీన్నే సాధనాన్ని హైలైట్ చేయడం అంటారు సాధనము సాధన సాధకుడికి సాధ్యం మీద బుద్ధి అనవసరం ఒకసారి సాధ్యాన్ని నిర్దేశించేసుకున్న తర్వాత మనస్సుని సాధ్యం మించి తీసి పక్కన పెట్టేయాలి పెట్టేసి సాధనాన్ని పట్టుకోవాలి ఇది ఎలాగంటే కొండ కొమ్ము మీద దీపం ఒకటి కనపడుతోంది ఓ దేవాలయం ఉంది అక్కడ మాకు హృషికేశాశ్రమం నుంచి చూస్తే ఓ దేవాలయం కనపడింది ఎక్కడో కొండ మీద ఆ దేవాలయం చూసేసి అక్కడికి వెళ్ళాలి అక్కడ దీపం మెరుస్తూ మెనుగు మెనుగు మిన కన ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడికి చేరుకోవాలి సాధ్య నిర్దేశం అయిపోయింది దట్ ఈస్ ది గోల్ ఇంకా ఇంకా గోల్ కేస్ చూడకూడదు ఒకవేళ మీరు అలాగా ఆ దీపాన్ని చూస్తూనే నడిచి వెళ్ళారనుకోండి గంగలో పడిపోతారు ఇంకా గోల్ చూడటం మానేయాలి గోల్ సెటిల్ అయిపోయింది కదా ఓకే ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ మైండ్ లెట్ ఇట్ రిమైండ్ దోల్ కేస్ చూడటం మానేసి మీరు ముందు దారి చూసుకుంటూ నడవాలి అక్కడ ఉందని ఇలా నడిస్తే గంగలోకి వెళ్తారు అలా వెళ్ళకూడదు అక్కడ ఉంది సరే ఇలా రౌండ్ వేసుకుని నడుచుకుంటూ అలా వెళ్ళి మెట్టు వెళ్తే అక్కడికి వెళ్తారు దాన్ని చూస్తూ వెళ్తే పది అడుగుల లోపలనే గొయ్యిలో పడిపోతారు దాన్ని చూడడం మానేసి చక్కగా దారి చూసుకుంటూ నడవాలి అది పద్ధతి ఇప్పుడు దీపాన్ని చూసుకుంటూ వెళ్ళకూడదు అంచేతనే కారులో ప్రయాణం చేసేప్పుడు మీ కారు టైల్ లెట్ చూసుకుంటూ నేను వచ్చేస్తానండి ఏనంటా డ్రైవర్ నేనన్నాను నా డోంట్ డూ దట్ అన్న టేక్ డైరెక్షన్ ఆ టై లైట్ చూసుకుంటే వీడు వెళ్ళిపోతాడు మధ్యలో ఎవడో వచ్చేస్తుంది అలాగే అయిపోతుంది అలా చేయకూడదు ఎవరిదారిని వాళ్ళే వెళ్ళాలి మీ వెనకాలే నేను వస్తానంటే నడిచేప్పుడు మీ వెనకాల నేను నడవచ్చు కారులో వెళ్ళాడు మీ కారు వెనకాల నేను నడవని రాకూడదు అలా ఉండకూడదు ఇంకా సాధ్య నిర్దేశం చేయండి ఎక్కడికి రావాలో చెప్పండి డైరెక్షన్స్ చెప్పండి మీ దారిని మీ పేరు వెళ్ళాడు నా దారిని నేను వస్తాను అలా ఉండాలి అంతేగాని అలాగే ఇక్కడ కూడా బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ నాకెప్పుడు బ్రహ్మ అంటే కుదరదు మరి తపస్సు చేసుకుంటూ ఉంటే బ్రహ్వాదే వస్తుంది కాబట్టి తపస్సే బ్రహ్మ మరి ఎతోవాయు దాని గురించి నువ్వు చింత చేయకు తపస్సు తపస్సే బ్రహ్మ అనే సాధనమునందు సాధ్యాన్ని ఆరోపిస్తుంది ఆరోపిస్తే ఆ సాధనాతిశయత్వం వచ్చేసి సాధనము సాధననిష్ఠ ఉండాలి అంచేత నే మంత్రజపం చేసేవాడున్నాడు అనుకోండి నాకు దేవుడు ఎప్పుడు కనపడతాడని దేవుడు డోంట్ బాధర్ అబౌట్ ఈశ్వర మరి ఏం చేయమంటారు మంత్రజపం చేయదా అని ఆ విధంగా సాధనాతిశయత్వాన్ని మనం గుర్తించాలి అది ఇక్కడ చెప్పబడుతుంది అని ఆయన అంటున్నారు పునఃపునరుపదేశ సాధనాతిశయత్వ అవధారణార్థ సాధనము చాలా ప్రముఖమైనది అనేది అవధారణ అంటే బల్లగుద్ది చెప్పడం నొక్కి చెప్పడం చెప్పడం కోసమని ఇక్కడ ఈ తపో బ్రహ్మైతే తపహా తపహ అనే మాట పదే పదే వస్తుంది ఎంతసేపు చేయాలండి ఈ తపస్సున ఊరికే తపస్సు చేయమని పొప్పించేసేట ఎంతసేపు చేయాలి ఈ తపస్సు అంటే ఇది ఏమన్నా కర్మ కర్మ ఎన్నిసార్లు చేయాలంటే ఒక్కేసారి లేదా రెండుసార్లు కొన్ని సందర్భాల్లో మూడు సార్లు నాచికేత ఆగ్నేయన్ ఉంది దాన్ని మూడు సార్లు చేస్తారు నాలుగోసార్లు చేయకూడదు మూడేసార్లు చేస్తారు కర్మ ఉంటుంది జ్ఞానము ఉన్నప్పుడు శ్రవణం ఎన్నిసార్లు చేయాలంటే తెలిసి ఇద అదే అయినంటారు యావత్ బ్రహ్మణో లక్షణం నిరతిశయం నభవతి యావచ్చ జిజ్ఞాస అన్న నివర్తతే తావత్తపేవతే సాధనం బ్రహ్మ లక్షణాన్ని నువ్వు చెప్పే అన్నం అన్నావు అన్నం అనగానే అరే ఈ అన్నం కంటే గొప్పది అన్నం కార్యం కదా పుట్టింది కదా దీని పుట్టుకోకు హేతు అయినది మరొకటి ఉన్నది అని నీకు తెలిసింది అంటే అన్నము అది నిరతిశయం కాలేదు సాతిశయమైనది దీనికంటే అతిశయం మరొకటి ఉంది అలా వెళ్ళు వెళ్ళగా ఓ స్టేజ్ రీచ్ అవుతావు ఏమిటో తెలుస్తున్నా ఆ స్టేజి నిరతిశయం బ్రహ్మ రీచ్ అవుతాం దీనికి నేను మీకు చక్కటి దృష్టాంతం చెప్తాను చాలా గొప్ప దృష్టాంతం మీరు ఏడు కొండల మీదకి నడిచి వెళ్తే తెలుస్తుంది సంగతి మొట్టమొదటి మీరు అక్కడ కింద నిలబడి ఉంటారు చూస్తే మీకు మొదటి శిఖరం కనపడుతుంది మొదటి కొండ అదే అన్నిటికంటే ఎత్తే కొండ అన్నట్టుగా కనపడుతుంది అది ఎక్కుతారు కష్టపడి కనప అది ఎక్కిన తర్వాత ఇప్పుడు దీనికంటే ఎత్తులో ఇంకో కొండ కనపడుతుంది అంతవరకు కనపడుతుంది అది ఇది ఎక్కిదాకా అది కనపడదు ఇది ఎక్కిన తర్వాత అది కనపడుతుంది వారిని ఇదే హయ్యెస్ట్ అనుకున్నానే ఇప్పుడు ఎక్కడికి చేరా ఇది హయ్యస్టా అది రెండోది ఎక్కుతుంది మూడోది మీకు కనపడదు రెండోది ఎక్కిన తర్వాత అంటే రెండోదే హయ్యెస్ట్ అనుకున్నట్టుగా కనపడుతుంది అది ఎక్కిన తర్వాత అప్పుడు మూడోది కనపడుతుంది అంతవరకు మూడోది దాగి ఉంటుంది కనపడదు మీకు దీనికంటే హయ్యర్ ఉండి కనపడుతుంది ఆ రకంగా మీరు ఏడో కొండ ఎక్కాక వెంకటేశ్వర స్వామి కనపడతారు దానికంటే ఇంకా హయ్యర్ ఏం కనపడదు అక్కడి నుంచి చూస్తే అన్నీ లోవరే కనపడతాయి ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో దెర్ ఈజ్ ఆల్వేస్ వన్ థింగ్ హయ్యర్ బట్ అట్ ది అల్టిమేట్ ఎవ్రీథింగ్ ఈజ్ లోవర్ దెర్ ఇస్ నథింగ్ హయ్యర్ దాన్ని నిరతిశయం అంటారు అటువంటి నిరతిశయ స్థానానికి నువ్వు వెళ్ళే వరకు తపస్సు చే తర్వాత జిజ్ఞాస ఆ నిరతిశయ స్థానానికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా తెలుసుకోవలసింది ఏదో ఉన్నది అనే ఒక అసంతృప్తి అసంతృప్తి అసంపూర్తి అసమగ్రత అది పోతుంది అది అహం పూర్ణహానే జ్ఞానం అహం పూర్ణహాన్ని ఎప్పుడైతే తెలిసిందో జిజ్ఞాసా నివర్త వాటి జిజ్ఞాస వెళ్ళిపోతుంది జిజ్ఞాస ఉంటుంది నాకు బ్రహ్మచారి కలిసేట కాకినాడ వెళ్ళినప్పుడు నేను ఏదైనా కొంత శ్రవణం అది చేయాలనుకుంటున్నానండి అని కోరేడు అంటే నేను అన్నాను త్రీ అండ్ హాఫ్ ఇయర్ కోర్సు ఉన్నాయా వెళ్ళవయన్న వద్దండి నన్ను దానికి పంపించకండి నేను అదంతా చదివేశానండి ఆ కోర్సులో ఏ చెప్తారో అది నేను కైలాశాస్త్రంలో అక్కడ కూర్చొని చదివే మీరు నన్ను పరీక్ష చేయండి అన్నది సరే పరీక్ష చేయండి అన్న వెంటనే పరీక్ష చేస్తే బాగుండదు చూడండి ఆయన మర్యాద మనం నిలబెట్టాను నేను పరీక్ష చేశాను సో అవకాశంగా చేశాను వెంటనే చేయలేదు అతనికి ఆ కోర్సు అనవసరం అతను చదివేసుకున్నాడని కాబట్టి అతన్ని ఇంకా కోర్సుకి పంపించడంలో జిజ్ఞాస ఉండదు మనం ఫోర్స్ చేస్తే వెళ్తాడు స్వామీజీ చెప్పారనే వెళ్తాడు జిజ్ఞాస ఉండదు అంచేత నేను చెప్పాను నేను విధుడు రాజ్యసాను ఓకే డోంట్ గో దే ఐ విల్ టెల్ యూ వట్టు సో ఆ విధంగా జిజ్ఞాస ఉన్నప్పుడే వెళ్ళాలి ఆ జిజ్ఞాస నివృత్తి అయిపోయిన తర్వాత వాడు అల్టిమేట్ రియాలిటీకి వెళ్ళిపోయినట్ లెక్క కాబట్టి జిజ్ఞాస నీకు ఉన్నంత వరకు ఆ ఎంతకంటే హయ్యర్ లెవెల్ కనపడుతున్నంతసేపు నువ్వు తపస్సు చేస్తూ ఉండి అంతవరకు నువ్వు బ్రహ్మ బ్రహ్మను నువ్వు బెంగపెట్టుకోక అంతవరకు నీకు తపస్సే సాధనము తపయేవతే సాధనము అంటే ఆ బ్రహ్మ తపస్సే అలాగ నువ్వు తపస్సు చేసుకో తపస్సైవ బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఇ అని అర్థం తపో బ్రహ్మ అంటే తపస్సు చేతనే బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చేయి నీ మార్గం బాగుంది అని దానికి అర్థం ఏం సర్వత్ర రుజ్వన్యత్ మిగతా అనువాకాలన్నీ కూడా ఇలాగే దీంట్లో ఇంకా అంతా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ దీంట్లో భాష్యం రాయాల్సిందేం లేదు అని ఆయన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేం సమస్య కాదు ప్రాణో బ్రహ్మే దివ్యజానాత్ సో ప్రాణమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు వీడు ఎందుకంటే ద్రవ్యము క్రియ నుంచి పుడుతుంది ఎనర్జీ కండెన్స్ అయితే ద్రవ్యం కాబట్టి ఈ సకల జగత్తులో కనపడే ఈ భౌతిక పదార్థములు ఏవైతే ఉన్నాయో పంచభూతములు ఈ పంచభూతములు దే ఆర్ నథింగ్ బట్ ది కండెన్సేషన్ ఆఫ్ ఎనర్జీ సో ఆ యూనివర్సల్ ఎనర్జీ ప్రాణశక్తి ఏదైతే కలదో దాని నుంచే ఈ జగత్తు కుట్టింది ఆ ప్రాణశక్తే రజోగుణంగా ఉన్నది కండెన్స్ అయితే తమో గుణ అయితే ద్రవ్యం అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ నో బ్యాటర్ అదర్ దాన్ కండెన్స్డ్ ఎనర్జీ దేర్ ఫర్ ప్రాణ సూత్రాత్మ అని దట్ ఈస్ ది బ్రహ్మ అని తెలుసుకున్నది దానికి లక్షణం అప్లై చేశాడు అలాగా ప్రాణాధ్యేవఖల్ విమా నిభూత నిజాయంతే సో ఈ సకల ప్రాణులు ఈ సకల భూతములు అంటే భౌతిక పదార్థములన్నీ కూడా రెండర్థాలు వచ్చేస్తాయి అన్నీ కూడా ఆ సూత్రాత్మ అంటే సర్వ జగద్వ్యాపకమైనటువంటి ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి స్వరూపుడైన పరమేశ్వర పరమాత్మ నుండే పరబ్రహ్మనుండే పుట్టే ఇవి ప్రాణే నాత పుట్టిన తర్వాత కూడా ఆ ప్రాణశక్తి ఎందే ఇవి మనుగడని సాగిస్తున్నాయి కానీ విడిపోయి స్వతంత్రంగా ఏమీ లేవి ఇవి ప్రాణం ప్రజంతభిసం విశంతి ఇవి వీటి మనుగడ పూర్తయిన వెంటనే మళ్ళీ ఆ ప్రాణంలోనే కలిసిపోతాయి ఇప్పుడు బల్బు ఫ్యూజ్ అయిందండి ఏమైపోయిందా ఎలక్ట్రిసిటీ నెట్వర్క్లో కలిసిపోయింది నెట్వర్క్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇప్పుడు ఒక బబుల్స్ వచ్చాయండి జలాశయంలో ఆ వెయ్యి బబుల్స్లో మీరు లెక్క బబుల్స్ లెక్క పెడతారు సైంటిస్టులు అలాంటి పనులు చేస్తూ ఉంటారు బబుల్స్ సైన్స్ అంటేనే తప్పేం కాదు అది ఎలా చేస్తారు సో ఎన్ని రకాల సైన్స్ ఉంటుందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది బర్డ్స్ని లెక్క పెడతారు సో మనం బర్డ్స్ అని లెక్క పెడతామా అన్నీ ఆ పరమేశ్వరుడేనండి అని దండం పెట్టేసి పరమం చూసుకుంటాం వాడు అలా చేయడు వాడు పరమేశ్వరుడు లేదా లెక్క పెడతాడు ఈ బరుడు వేరే ఆ బరుడు వేరే మళ్ళీ పరమేశ్వరుడు అన్నీ ఒకటే అంటే ఇంకేముంది సో ఆ విధంగా వాడు బబుల్స్ లెక్క పెడతాడు వేవ్స్ లెక్క పెడతాడు సో వాడు అంటాడు అరే వేవ్స్ తగ్గిపోయాయి అని అంటే ఈ సర్ఫ్ చేసి వాళ్ళు ఇదే పని చేస్తూ ఉంటారు ఇక్కడ సర్ఫ్ ఇప్పుడు బాగుంటుంది అక్కడ సర్ఫ్ అది బాగుంటుందని వాడు వేవ్స్ లెక్క సముద్ర గర్భం యొక్క లోతుల్ని చార్పుల కింద రాసుకుని కూర్చుంటారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎనీవే సో ది ఐడియా ఈజ్ కొన్ని బబుల్స్ కొత్త బబుల్స్ పుట్టాయి పాత బబుల్స్ పోయాయి అంటే వస్తువులో మారిపోయింది రాదు సేమ్ ప్రాణ అలాగే ఈ ప్రా ఈ మనుష్యులు పశువులు పక్షులు ఇత్యాది ప్రాణులు ఉన్నాయే ఇవి ఆ యూనివర్సల్ ప్రాణాలో బయలుదేరిన బొబుల్స్ దాన్ని ఏవో పాత బొబుల్స్ పోతూ ఉంటాయి కొత్త బొబుల్స్ పుడుతూ ఉంటాయి కానిస్టెంట్ ఆ డైనమిజం డైనమిక్ ఈక్విలిబ్రియం సో ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ ఈక్వలిబ్రియం ఇట్స్ ఎ డైనమిక్ ఈక్విలిబ్రియం జగత్ అలాంటిది భారతదేశంలో ఈనాడు సపోజ్ ఈ ఇప్పుడు ఈ హైదరాబాదులో సపోజ్ యాభై లక్షల మంది ఉన్నారనుకోండి నిన్న ఎంతమంది ఉన్నారో అంతే ఈవేళ ఎంతమంది ఉన్నారో అంతే మరి నిన్న రోజునే ఒక వంద మంది చచ్చిపోయారు అండి అలాగే తగ్గలేదంటే తగ్గలేదు ఇంకో వంద మంది పుట్టారు సో ఈ విధంగా ఇట్స్ డైనమికి అడవి కూడా అంతే పాత చెట్లు పడిపోతూ ఉంటాయి కొత్త చెట్లు పుడుతూ ఉంటాయి కొన్ని చెట్లు వేరియస్ లెవెల్స్లో అన్ని చెట్లు అన్ని సమయాల్లో కనపడుతూ ఉంటాయి ఇట్స్ ఆల్వేస్ డైనమిజన్ సో ఈ సమస్త ప్రాణులు కూడా ఆ యూనివర్సల్ ప్రాణాలో కలిసిపోతూ ఉంటాయి అని తెలుసుకుంటాం కాబట్టి ప్రాణమే ఆ లక్షణం పట్టేసిందండి ప్రాణమే బ్రహ్మ ఇంకా ఉపపత్తి ప్రాణోపాసనని ఉపనిషత్తుల్లో చాలా విస్తారంగా చెప్తారు ప్రాణోబ్రహ్మేపాసీత చాలా విస్తృతమైన ఉపాసనది చాలా పెద్ద ఉపాసన అన్నం దగ్గర ఇంకా ఫిజికల్ బాడీ ఐసోలేషన్ కనపడుతుంది కానీ ప్రాణం దగ్గర సెపరేట్నెస్ కూడా భాషించదు చాలా తేలికగా మనం ఆ డివిజన్ని అతీతంగా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఆ ప్రాణోపాసన చూసి ఈ వేదాలు ఇంత చక్కగా ఉపాసనని చెప్తున్నాయి కనుక ఈ ప్రాణమే బ్రహ్మై ఉంటుంది తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపసార అధీహి భగవో బ్రహ్మేతి మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు నాకు బ్రహ్మను ఉపదేశించాలి అంటే మళ్ళీ సంశయం ఉండాలి ఏమిటా సంశయం ప్రాణము మనస్సు యొక్క అధీనంలో నడుస్తూ ఎక్కడైనా అంతే అక్కడైనా అంతే ఇక్కడ ఏమిటి మనస్సు సంకల్పం చేసిన తరువాతనే ప్రాణేంద్రియములు తమ తమ కర్తవ్యాన్ని ఆ దిశలో ప్రారంభిస్తాయి అక్కడ ఈ సూత్రాత్మ హిరణ్య నుంచి పుట్టాడు హిరణ్య సమష్టి జ్ఞానశక్తి స్వరూపుడు ఆయన నుండియే ఈ ప్రాణము సూత్రాత్మ ఆవిర్భవించింది ఆయనయే జ్ఞానశక్తి నుండి ప్రాణశక్తిని ప్రకటింపజేస్తున్నాడు అని ఉపనిషత్తులు అవి చెప్తున్నాయి దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాణం కూడా సూత్రాత్మ కూడా పుట్టినవాడే అని స్పష్టం అంటే ఇది అల్టిమేట్ బ్రహ్మ కాదు ఇది లోవర్ అన్ని బ్రహ్మేనండి కొన్ని అబ్రహ్మలు కొన్ని బ్రహ్మలు ఉండవు లోవర్ బ్రహ్మలు హయ్యర్ బ్రహ్మలే లోవర్ ట్రూతో హయ్యర్ ట్రూతే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఆపోజిట్ సో దెర్ ఈస్ నో ప్యారలల్ రియాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ సో ఆ సంగతి తెలుసుకున్నాడు తెలుసుకుని సంశయం వచ్చింది దిస్ ఈస్ నాట్ ది అల్టిమేట్ బ్రహ్మన్ అనే సంశయం వచ్చింది అప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గర నాన్నగారి దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆయన అంటారు తగుహో వాచ ఆయన తమ్ ఆ భృగువును ఉద్దేశించి ఇలా చెప్పాడట హ అంటే ట ఏమని తపస్ బ్రహ్మ విజిజ్ఞాసస్వా తపో బ్రహ్మేతి అని చెప్పాడు ఆయన నీ మార్గం బాగుంది విచారం చక్కగా చేస్తున్నావు తపస్సే రా అలాగే చేసుకో అదే రకంగా ఇంద్రియ అంతఃకరణములను వశంలో పెట్టుకుని ఏకాగ్రం చేసుకుని అలాగే తపస్సు విచారం ఆత్మవిచారం చేస్తూ ఉండు ఆ ఉపాసనలు నువ్వు చేసిన ప్రాణోపాసన అవన్నీ బాగున్నాయి కొనసాగించు నువ్వు ఆ సాధనాన్ని పట్టుకుంటే నీకు మార్గం దొరికేసుకుని అభ్యంతరంలో వెళ్ళిపో అని చెప్పాడు స తపోతప్యత స మళ్ళీ అతను తపస్సు చేస్తున్నాడు మళ్ళీ కొంతకాలం విచారము శ్రవణము ఇత్యాదు చేస్తున్నాడు మనం బ్రహ్మే దివ్యజానాత్ మనస్సు బ్రహ్మ మనస్సు అంటే సమష్టి జ్ఞానశక్తి అది ఏ బ్రహ్మ సో ఎష్టి యందు జ్ఞానశక్తి కనపడుతుంది మన మనస్సులో జ్ఞానశక్తి ఉన్నది సమస్తమునందు జ్ఞానాన్ని చూస్తాడు ఇది ఒక గొప్ప దర్శనం సమస్తము జ్ఞానము ఆ జ్ఞానాన్నే ఇక్కడ మూడు లెవెల్స్లో మనం విడపిస్తాము మనస్సు విజ్ఞానము ఆనందము అన్ని మూడు లెవెల్స్ అన్నీ జ్ఞానంలోనే సో ఇప్పుడు చెట్టు ఉందనుకోండి చెట్టుని ద్రవ్యం అనుకున్నవాడు స్థూల బుద్ధి గలవాడు చెట్టుని ప్రాణము ఆ ప్రాణశక్తి అది అని అనుకున్నవాడు ఒకంత సూక్ష్మబుద్ధి గలవాడు చెట్టు ఈజ్ నాలెడ్జ్ అని వాడు యథార్థమైన సూక్ష్మబుద్ధి వాడికి సూక్ష్మతమైన బుద్ధి ఇట్ ఈజ్ నాలెడ్జ్ ఇప్పుడు బాడీ ఉందనుకోండి ఇట్ ఈజ్ నాలెడ్జ్ వై డూ హ్యావ్ ఎనీ డౌట్ దర్ ఈజ్ ఎ హెల్త్ యూనివర్సిటీ హెల్త్కి యూనివర్సిటీ అండి హ్యూమన్ హెల్త్కి యూనివర్సిటీ అంటే అర్థం ఏంటండి బాడీ నాలెడ్జ్ కాకపోతే యూనివర్సిటీ ఎందుకు వస్తుంది ఒక బాడీ మీద బాడీ ఈజ్ నాలెడ్జ్ ఇప్పుడు బాడీలో ఒక సెల్ ఉంది ఆ సెల్లో ఫంక్షన్ సెల్ అంటే ఏమిటండీ వాట్ ఈజ్ ఎ సెల్ సెల్ ఈజ్ ఆల్ ది ఫంక్షన్స్ దట్ ఆర్ ఇన్ ది సెల్ ఆఫీస్ అంటారు ఆఫీస్ అంటే ఏంటి గోడలు టేబుల్స్ ఆఫీసా కాదు అక్కడ జరిగే అఫీషియల్ ఫంక్షన్స్కి ఆఫీస్ అని పేరు ఊరికే స్థూలంగా చూస్తే గోడలు బల్లలు కుర్చీలు ఆఫీస్లా అనిపించినా అక్కడ జరిగే కార్యకలాపానికి ఆఫీస్ అని పేరు ఆ కార్యకలాపం ఉండే ఒక సంకల్పశక్తి జ్ఞానశక్తి అది ఆఫీసు ఒక విషన్ ఉంటుంది దిస్ ఆఫీస్ హ్యాజ్ ఏ విషన్ ఆ విషన్కి ఆఫీస్ పేరు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ అన్నాడు ఆ ట్రైబల్ వెల్ఫేర్ యొక్క విషన్ ఏదైతే అది ఆఫీసు ఆ విషన్ని బట్టి ఫంక్షన్స్ వస్తాయి ఆ ఫంక్షన్స్ని బట్టి గోడలు బల్లలు వస్తాయి మన వాళ్ళు అంతా ఉల్ట ముందు ఓ గోడల్ని బల్లల్ని వేస్తారు ఫంక్షన్స్ రావట్లేదు అని దెబ్బ గోల పెడుతూ ఉంటారు విషన్ ఉండరు అది ఉల్ట అది ఇది ఎలాగంటే ఆశ్రమం ఈ ఆశ్రమం దృష్టాంతం మాకు అనుభవంలో ఉన్న దృష్టాంతం అని చేతి నేను చెప్తూ ఉంటాను మేము ఏమనుకున్నామంటే వేదాంతం చదువుకోవాలనుకుంటున్నాం చదువుకోవాలనుకుంటే ఎక్కడ చదువుకోవాలి ఓ ప్లేస్ ఆ తర్వాత వచ్చింది శ్రీకృష్ణుడునో అర్జునుడు ఏదైనా ఒక బిల్డింగ్ కట్టి ఆ తర్వాత గీత చదువుకున్నారండి సో చదువుకోవాలనుకుంటే శిష్యుడు గురువు చేరారు చేరుకుని పాఠం చదువుకుంటున్నారు ఎక్కడ చదువుకుంటున్నారంటే ఒకప్పుడు చెట్టు కింద చదువుకున్నారు ఇంకొప్పుడు బిల్డింగ్లో చదువుకున్నారు వీళ్ళు పాఠం చదువుకుంటూ ఉంటే ఆ పాఠం చుట్టూ ఓ బిల్డింగ్ వచ్చారు ఆ బిల్డింగ్ చుట్టూ ఆశ్రమం వచ్చు మహాత్ముల చుట్టూ ఆశ్రమాల నిర్మాణం అవుతాయి కానీ మహాత్ములు ఆశ్రమాలను నిర్మించారు జిజ్ఞాసువులు చేరి చదువుకుంటూ ఉంటే వాళ్ళ చుట్టూ గోడలు రూఫ్లు ఫ్యాన్లు కూలర్లు అన్నీ మైపులు ఇవన్నీ వస్తాయి చదువుకున్నట్టే వస్తాయి అన్నీ సో జ్ఞానము ప్రాణ శక్తి ద్రవ్యము అది కాబట్టి ఈ జగత్తు ఇట్ ఈస్ నాలెడ్జ్ థింక్ అబౌట్ ఇట్ ఇట్ ఈజ్ నాలెడ్జ్ ఇట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ ద ఆ సంగతి వీడు పట్టిసే హిరణ్య సమష్టి జ్ఞానశక్తి స్వరూపుడు ఆయన బ్రహ్మ ఇక్కడ కూడా విట్ ఈజ్ ది మైండ్ విచ్ ఈస్ ఎట్ ది బేస్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ అండ్ ఆల్సో ఆఫ్ ది ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ఫిజికల్ బాడీ అనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకున్నాడు సమష్టిలో కూడా తెలుసుకున్నాడు శృతులు కూడా అలా చెప్తున్నాయి వేదాల మంత్రాలన్నీ అలా చెప్తున్నాయి ఆ లక్షణాన్ని అప్లై చేశాడు మన సో హే వే ఆయన సంకల్పం చేశాడు ఐక్షత కామస్త గ్రే సమవర్త అధి ఆ సంకల్పం నుంచే ఈ జగత్తంతా పుట్టింది సంకల్పం నుంచి పుట్టిందండి దారామేస్ నాకు భార్య కావాలని సంకల్పం చేశాడు యువకుడు అమ్మాయిని వివాహం చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు ఆ సంకల్పం నుంచి ఎనీవే సో మనస్సు నుంచే ఆ హీరంజగర్భని యొక్క సంకల్పం నుంచే ఈ జగత్తంతా పుట్టింది మన సాజాత నిజీవంతి మన ప్రజంత్యభిసంబిశంతీతి ఆ సంకల్పంలోనే అన్నీ కలిసిపోతాయి చిరంజీవి గర్భుడు అంటేనే సంకల్పస్వరూపుడు మీరు నిద్రలోకి వెళ్ళేప్పటికీ భార్య పిల్లలు డబ్బు దస్తకం అన్నీ మీ సంకల్పశక్తిలో విలీనమైపోతాయి మళ్ళీ మొన్నటి పొద్దున్నే మీ సంకల్పం లేస్తుంది అప్పుడు ఇవన్నీ లేస్తాయి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సమష్టి అంతే వ్యష్టియంతే తద్విజ్ఞాయా పునరేవరుణం పితరముపసార అధీహి భగవో బృతి అది మళ్ళీ వీడుకో సంశయం సంశయం ఏమిటంటే చూడండి మన మనస్సు ఈ మనస్సు వెనుక కర్త ఉంటాడు కర్తృ పరతంత్రంగానే కర్త మీద అభిమాని ఆ అభిమాని మీద ఆధారపడే సంకల్పాలు పుడతాయి ఇప్పుడు నేను కర్తని అనే సంకల్పంతో వీడు నిద్రలేస్తాడు అనే అవగాహనతో వీడు నిద్రలేస్తాడు నేను కర్తను కర్తను గనక ఈ పని చేస్తాను అనే సంకల్పం తర్వాత పుడుతుంది వాళ్ళు కర్తృత్వం ఉండాలి తర్వాతనే సంకల్పం పుడుతుంది నేను విద్యార్థిని అనే కర్తృత్వం వాళ్ళు ఉంటే ఇంకేపాటికి స్నానం చేసి కాలేజీకి వెళ్ళిపోవాలి అనే సంకల్పం ఉంటుంది ఆ కర్తృత్వ ఈ విద్యార్థులే ఈ రిజల్ట్ బుక్అప్ అని హిమ్సెల్ఫ్ ఎస్ అయ్యే స్టూడెంట్ కాలేజీకి ఎందుకు అంటే ఇంటి దగ్గర అస్తమానం యొక్క కూర్చుంటామని కొంతసేపు కాలేజీలో కూర్చోవచ్చని వెళ్తాడు ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులు కూడా విసిగిస్తారు కాలేజీకి పోతే కొంత న్యూషియన్స్ తగ్గుతుంది చేంజ్ ఆఫ్ సీన్ అందుకోసం వెళ్తాడు ఆ ఉంది స్టూడెంట్ అనే సంకల్పంతో వెళ్ళాడు అధ్యతనే వాడు చదువు అలాగే వాడు స్టూడెంట్ కాదు కాబట్టి నేను స్టూడెంట్ అనేటువంటి ఐఎమ్ ది ఐఎమ్ ది వన్ హూ స్టడీస్ అనే కర్తృత్వం నుంచి సంకల్పాలు పడతాయి అలాగే హిరణ్యకర్భూని స్థాయిలో కూడా నేను జగత్తును సృష్టించేవాడను కాబట్టి సృష్టిస్తాను అనే కర్తృత్వం నుంచే జగత్తు సృష్టింపబడింది కాబట్టి ఆ విజ్ఞానము ఇంటలెక్ట్ విచ్ ది సీట్ ఆఫ్ డూయర్షిప్ దట్ ఈస్ ది బ్రహ్మ దాని నుంచి మనస్సు పుట్టింది అని వీడు అర్థం చేసేసుకుని తోటి ఆ సంశయం కలిగి అది బ్రహ్మవుతుందేమో ఇది పుట్టుతోంది కాబట్టి ఇది కాదేమో అనే సంశయంతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపోతి స తపోతప్యత సేను సంగ్రహం చేసుకున్నా విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ సో ఆ కర్తృత్వ శక్తియే విజ్ఞానమే బ్రహ్మ ఇంటలెక్ట్ నుండి మనస్సులో సంకల్పాలు పడతాయి సంకల్పాలను ప్రాణశక్తి మనం చేస్తుంది ప్రాణశక్తిని బట్టి ఫిజికల్ బాడీ నిర్మాణం అవుతుంది సంకల్పాన్ని బట్టి నేను భోక్తను కాబట్టి భుజిస్తాను భుజించిన తర్వాత ఈ భుజించిన ఆహారము నాకు ఇముడుతుంది ఇది నాకు నచ్చినటువంటి ఆహారము దాన్నించి ప్రాణశక్తి దాని నుంచి బాడీ బిల్డప్ దట్ ఈజ్ సంకల్పం చేతనే బాడీ బిల్డర్స్ ఉన్నారంటే వాళ్ళ యొక్క ఆ విజ్ఞానశక్తి నుంచే బాడీ బిల్డప్ వస్తుంది ఇది కానీ ఉనికి బాడీ దానింతరదేం బిల్డప్ అయిపోదు ఈస్ లైక్ దాట్ వెరీ ఇంపార్టెంట్ ఎనివే ఆ విజ్ఞానశక్తియే బ్రహ్మ అని తెలుసుకున్నాడు విజ్ఞానాధ్యే వల్ విమా నిభూత నిజాయంతే విజ్ఞానే నాతా ని విజ్ఞ ప్రయన్యభిసంవిశంతీతిజ్ఞాయా పునరే వరుణం పితరముపససారధీహి భగవో బ్రహ్మేతి తగుంహోవాచస బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత స కర్త వెనుక భోక్త ఉంటాడు ఇంటరెక్ట్ వెనుక ఆనందం ఉంటుంది ఆనందం నుంచే ఇంటరెక్ట్ కొడుతుంది ఇట్ ఈస్ ది అవేర్నెస్ విచ్ ఈజ్ ఫుల్నెస్ అండ్ హెన్స్ విచ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డెఫిషియన్సీ అండ్ హెన్స్ gives happiness happiness, center, center, happiness center, which is the deficiency in the happiness so that is ultimate beatitude so that is the awareness i awareness flow chinna kadalikosha a kadalika bhoktrutva a bhoktrutva nunchi kartrutva so similarly at the universal level also that is universal level lo manam em anukuntaru ante the energy and the matter they arise from the consciousness and the consciousness కాన్షియస్నెస్ వై షుడ్ క్రియేట్ వట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఇట్స్ క్రియేషన్ అంటే కాన్షియస్నెస్ యొక్క స్వరూపము ఆనందము ఆనందము ఇట్ ఇట్ ఇట్ ఎక్స్ప్రెస్సెస్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ డైనమిక్ ఫోర్స్ కింద ఎక్స్ప్రెస్ అవుతుంది ఆ ఎక్స్ప్రెషనే ఈ జగత్ ఉందా కూడా జగత్తులో దుఃఖం ఉంది కదా అంటే జీవుని దృష్టిలో దుఃఖం ఉంది కానీ ఈశ్వరుని దృష్టిలో దుఃఖం లేదు జగత్తు సచ్చిదానందం నుంచి పుట్టింది కాబట్టి జగత్తులో సత్తే ఉంటుంది మరణం ఉండదు చిత్తే ఉంటుంది అజ్ఞానం ఉండదు ఆనందమే ఉంటుంది దుఃఖం ఉండదు మరి ఉన్నాయంటే అజ్ఞానం చేపట్లేదు మరణం అజ్ఞానకృతం దెర్ ఈజ్ నో డెత్ డెత్ ఈస్ యువర్ సిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ దెర్ ఈజ్ నో ఇగ్నరెన్స్ దెర్ ఈజ్ ఓన్లీ నాలెడ్జ్ వెర్ ఈజ్ ఇగ్నరెన్స్ ఆల్ ఈస్ నాలెడ్జ్ మనం నాకు అలా అనిపించట్లేదు దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం నాట్ ఇన్ ది క్రియేషన్ దుఃఖము జీవుని యొక్క కామనల చేత వాడికి దుఃఖం వస్తుంది వాడి అజ్ఞానం చేత వాడికి దుఃఖం వస్తుంది ప్రపంచంలో దుఃఖం లేదు సూర్యుడు ఉదయించాడు ఈజ్ ఇట్ దుఃఖం దాంట్లో దుఃఖం ఏమైనా కానీ కొంత ఒకడు ఈ సూర్యుడు ఉన్నాడే ఇంత తొందరగా వచ్చేస్తాను తిట్టి ఉంటాడు సో దుఃఖం సూర్యోదయంలో ఉందా చెట్టు పెరిగింది దుఃఖం ఉందా దాంట్లో సో సకల ప్రాణులు ఒక పద్ధతిలో తమ యొక్క కార్యకలాపాలను చేసుకున్నాయి దేర్ ఇస్ దేర్ దుఃఖం ఏమి దేర్ ఇస్ నో దుఃఖమే అంతా ఆనందమే ప్రకృతిలో పెర్ఫెక్షన్ అంత ఆనందము అంటే పెర్ఫెక్షన్ అని అర్థం దెర్ ఈజ్ ఓన్లీ పెర్ఫెక్షన్ ఇన్ దిస్ క్రియేషన్ దెర్ ఈస్ మై ఇంపెర్ఫెక్షన్ ఇంపెర్ఫెక్షన్ ఈజ్ యువర్ ప్రాజెక్షన్ ఎందుకని యు హ్యావ్ ఎన్ ఎజెండా ఇలా జరగాలి వై యూ షుడ్ సే దట్ కీప్ వి మైండ్ ఎంపీ అండ్ సీ వెదర్ దెర్ ఈజ్ పెర్ఫెక్షన్ ఆర్ ఇంపర్ఫెక్షన్ నో నో అలా ఉండకూడదు ఇలాగే ఉండాలి ఇలా ఉన్న ఒక కామన్ ఉంది ఆ కామన్కి విరుద్ధంగా జరిగింది ఇంపెర్ఫెక్షన్ కామన్ లేకపోతే ఈస్ దెర్ ఎనీథింగ్ ఇన్ పెర్ఫెక్ట్ దర్ ఇస్ నథింగ్ ఇన్ పెర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇప్పుడు ఒకడు బస్సు కోసం నిలబడ్డాడు సికింద్రాబాద్ బస్సుల కోసం వాడికి ఆపోజిట్ డైరెక్షన్లో బస్సులు వస్తున్నాయి వాడు అంటాడు జగత్తంతా ఇంపర్ఫెక్ట్గా ఉందని అంటే ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి వాళ్ళు అబ్బా ఎంత పెర్ఫెక్ట్గా ఉందో అని వీళ్ళు అంటారు కాబట్టి దెర్ ఈజ్ నో ఇంపెర్ఫెక్షన్ ఇన్ దిస్ యూటర్స్ అంతా పెర్ఫెక్షన్ దాని పేరే ఆనందము దాని నుంచే ఈ డైనమిజం అంతా వచ్చింది అదే బ్రహ్మ ఆ పర్ఫెక్షన్ ఈజ్ బ్రహ్మ ఆనంద ఈస్ పర్ఫెక్షన్ దట్ ఈస్ బ్రహ్మ అని వాడు ఈ విధంగా తెలుసుకున్నాడు దీని మీద శంకరుడు హీ హ్యాస్ సంథింగ్ టు సేవ్ ఓకే వీ విల్ కంప్లీట్ ది నెక్స్ట్ క్లాస్ ఓం పౌర్ణమ పూర్ణమిద పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవా అవశిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమీ త్రీకృష్ణార్నస్తూ